ఒక రాజకుమార్తె ఉండేది ఆమె ఎవరైనా పెళ్లాడాలంటే ఆమెతో పరుగు పన్నెల్లో నగ్గాలెవడైనా సరే పరుగు పన్నెల్లో నగ్గిన వాడినే పెళ్లాడుతుంటారు కాబట్టి స్ప్రిల్టర్ మంచి పరుగు పరుగు ఎవరైనా పరుగు పంజల్లో ఓడిపోతే ఆవిడ అవమానం చేసి పంపించేది అమ్మాయి అవమానం ఇంకా ఆడు ఇంకా అవమానం చేసి కాబట్టి భయపడేవారు అందరూ కూడా ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను ఈ పరుగు పుంద్యంలో జయించాలను చూస్తున్నాను నాకు పరిగెత్తడం బాగానే వచ్చు కానీ ఆవిడేమో లేడి లాగా పరిగెత్తిస్తోంది ఈవి జీ పెళ్ళాల్సింది అది నియమం ఎలాగా అన్నది అప్పుడు మహాత్ముడు సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారంగా పరుగు పుందాడు నేను రెడీ అయ్యాడు పరుగు పుంద్యం ఏర్పాటు చేశాడు ఆ పరిగెత్తటువంటి దారి ఉంటుంది కదా దాంట్లో బంగారు ఇటకలం బంగారంతో చేసిన బ్రిక్స్ ఒక్కో బ్రిక్కు ఒక కేజీ బరువు ఉంటుంది అలాంటి బ్రిక్కులు వీడు వంద ఒకటి చొప్పున వీడు వేసాడు అలా పెట్టి పెట్టాడు ముందే అందుకు ముందు ముందు రాత్రి సరే కొద్దిగా మొదలైంది వీడు ఆవిడ ముందు నెలకొండ నేడిలా పరిగెత్తేస్తుంది వీడు యాభై మీటర్లు కవర్ చేసే హండ్రెడ్ మీటర్లకు వెళ్ళిపోయింది రేపు వెనక్కి తీసింది వీడు ఎక్కడో వెనకాల పడి ఉన్నాయి అయిపోయింది వీడు కూడా ఓడిపోయిన ఆవిడ నిశ్చయం అయిపోయింది ఇందులోకి ఆవిడ దృష్టి ఆ బంగారు ఇటక మీద పడింది సరే ఈ దద్దమ్మ ఇంకా యాభై ఉన్నాడు కదా ఆ బంగారు ఇటక తీసి తన అంగీలో పెట్టుకుంటాడు సో పరిగెడతాం వీడు వెనకాల నుంచి తనుముకు వస్తున్నాడు రెండు వందల మీటర్లకు వచ్చేపటికి ఇంకో బంగారు ఇటక కనపడి వీడు కొంచెం ముందుకు వస్తున్నాడు అయినా ఇంకా వెనకాలే ఉన్నాడు ఆవిడ ధైర్యంతో అది కూడా తీసుకుని అంగిలో పెట్టుకుని పరిగెడుతు నాలుగో ఇటక ఆవిడ తీసుకుని అంగిలో పెట్టుకునేప్పటికీ వీడు చేరుకున్నాడు ఆవిడతో ఇంకా వెనకాల పడి లేడు ఈవిడ స్పీడ్ కదా వాడు అందుకున్నాడు నాలుగు ఇటకలు ఎక్స్ట్రా నాలుగు కేజీల బరువుతో ఈవిడ పరిగెడుతుంటే వాడ వీడిని దాచేసి నెగ్గేశాడు ఐదు వందల మీటర్ల దగ్గర రెబ్బరు వీడిని నెగ్గేశాడు ఎగ్గేస్తే ఏమైంది వీడు పరుగు పందెలు నెగ్గాడు ఆమెను ఆ బంగారు పిటకలన్నీ కూడా వీడియే కాబట్టి జీవితంలో పరుగు పందెలు బంగారాన్ని విరోధా హిరణ్య గర్భుణ్ణి ప్రేమించాలి గాని హిరణ్యాన్ని ప్రేమించకూడదు కాబట్టి తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగిన వాళ్ళు మాత్రమే జీవితంలో దీంట్లో దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మీరు ఏకాంతంలో కూర్చుని కళ్ళు మూసుకుని మీకున్న ఆస్తిపాస్తులను మీరు పరిశీలించుకోవాలి లైక్ లైక్ డెమోస్ట్రేషన్ చేసుకున్న చూడండి నేను నా దగ్గర ఈ లక్ష రూపాయలు ఉన్నది ఇది నేను నేను దీనికి అధిపతిని ఈ లక్ష రూపాయల దానికి నేను అధిపతిని లేకపోతే నా దగ్గర ఈ యాభై తులాల బంగారం ఈ బంగారం నాది ఇప్పుడు దాన్ని పరిశీలించాలి ఇది బంగారము ఇది నాది అనగానే అసలు బంగారం అంటే నాది అనగానే ఇది నిజంగా నాదేనా అలా నాది అవుతుందా నేను దీనికి కనెక్ట్ అయి ఉన్నానా ఈ బంగారం నాతో కనెక్ట్ అయి ఉన్నదా అని నేను పరిశీలిస్తాను పరిశీలించాను కడుపు మెడిటేట్ చేయి సార్ దేవతలు తెలుసు దీని నిజిధ్యాసనము అంట మన వాళ్ళు చౌదవే ఇటు కిక్కి అటు తిప్పి ఇటు సాగతీసి అటు సాగతీసి వాక్య విచారం చేయడానికి కొనుకొస్తారు తప్ప ఆత్మస్వరూపాన్ని విచారం చేయడానికి పనికిరా దీనిపై నిజిధ్యాసనము అంటే నిజిధ్యాసనం చేయండి మూడు సార్లు చేయండి ముచ్చండగా మూడు సార్లు నిజిధ్యాసనం చేయండి చేసి ఆ తర్వాత నాతో చెప్పండి మీకు బంగారం మీద అదే లెవెల్లో ఆసక్తి ఉందా తగ్గిందా పోయిందా చెప్పన్నారు ఆసక్తి పోతుందండి తగ్గడం కూడా కదా పోతుంది మీరు ఎప్పుడు మీ స్వరూపాన్ని పరిశీలించకపోవడం చేతనే మీరు ఆసక్తిలో తగులుకొని ఉన్నారు మీరు పరిశీలిస్తే పోతుందండి కాబట్టి మీరేం చేస్తారంటే ఇదొక నిసం ఇంకొక నిపుత్యాసం వైరాగ్యం మీకు సహజంగా అబ్బుతుంది దానికోసం పాకులాడమక్కర్లా ఇంకో నిజాతనం ఏమిటంటే మీరు మీ దేశ కళ్ళు పుష్మి చూసుకోండి మీలో ఉన్న కోరికలు ఏమిటి లేక వెయిట్ చేయడంలో మీకు ఆసక్తి కలదు మూడో నాలుగో మీరు లెక్క వేసుకోండి ఈ ఆసక్తి మీద ఆసక్తి కలదు ఈ ఇల్లు మీద ఆసక్తి కలదు ఇల్లు నేను కట్టాను కష్టపడి కట్టాను వీడు కష్టపడి కట్టాడా మేస్త్రీలు వాళ్ళు కాదు కట్టింది మీరేమో మునగాళ్లా నిలబడితే వాళ్ళు కట్టాను వీడి కష్టపడి కట్టింది ఏముంది వీడు అలా భ్రమ పడతారు నేను కష్టపడి కట్టాను ఇల్లు అదే ఒకటి రౌండ్ అలాంటి మేము మూడో నాలుగో తీసుకోండి మూడో నాలుగో తీసుకో తీసుకునే వాటిని పరిశీలించండి ఏ నేను కూడా పరిశీలించాను ఇలాగ ఇది కూడా గ్రీన్ కార్డు ఉంది ఈ గ్రీన్ కార్డుకి నాకు బంధము ఏమిటి బంధము ఈ గ్రీన్ కార్డు ఉండటం వల్ల నా స్వరూపానికి ఏమన్నా మెరుగు ఏమన్నా కొత్తగా వచ్చిందా కొత్తగా లాభం కలిగిందా సపోజ్ ఇది నేను ఎందుకు కొడగాని వాడిని అయిపోతానా ఈ ఏడలో రాకుండా ఈ ఆసక్తి యొక్క స్వరూపం ఎక్కిది అని నేను పరిశీలించుకోవాలి వాడు పరిశీలించుకోవాలి నేను పరిశీలించుకోండి మీకున్న రెండు మూడు ఐటమ్స్ పరిశీలించుకోండి దెన్ ఈ కోరికలు ఈ ఆసక్తులు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా మనస్సు గలవు మనస్సులో ఉన్నాయి మనస్సులో ఉన్నాయా నాలో ఉన్నాయా నాలో ఏమీ లేదు ఏమీ నాలో లేవు మనస్సులో ఉన్నాయి ఇవన్నీ మనస్సు నందు గలవు నేనేం చేస్తానంటే మనస్సుతో మమేకమై ఉన్నాను అంటే ఇవన్నీ నావే అని అనిపిస్తోంది ఇప్పుడు నేను మనస్సు నుంచి పక్కకి తప్పుకుంటున్నాను సటింగ్ ఔట్ సైడ్ గదిలోంచి పక్కగా అడుగు వేసినట్టుగా మనస్సులోంచి పక్కకు జరిగినాను మనస్సుకు వెనుక నిలబడి మనస్సుని సాక్షిగా చూసుకుని నేను నిలిచి ఉన్నాను ఈ కోరికలు ఈ ఆసక్తులు ఎక్కడ ఉన్నాయో మనస్సులో ఉన్నాయి నాలో ఏమీ లేదు అని మీరు దుద్దిధ్యాసనం చేయండి ఆ కోరికలతో మీకు సంబంధం లేదు మీలో లేవుగా మీలో ఉంటే మీకు విడుదల పెట్టడమా పట్టుకోవడమా సమస్య ఉంటుంది మీలో లేవుగా మనస్సులో కదా ఉన్నాయి మనస్సులో ఉంటే ఏం చేయట్లా ఎగ్జాం విన మీరు అంత ఆ మనస్సుకి అంతఃకరణ సాక్షిగా మీరు నిలుతుంది మీలో ఒక అసత్య ఆత్మ సత్య ఆత్మ రెండున్నాయి ఈ అసత్య ఆత్మ ఏమిటో తెలుసునండి కల్పిత ఆత్మ ఈ కోరికలు అన్ని నావి ఆసక్తులున్నావి అనేది కల్పిత ఆత్మ అది మనస్సులో అంతర్గతమై ఉంటుంది భాగం మీ సత్య ఆత్మ ఎప్పుడైతే మనస్సుకి గడకకు వెళ్లి మనస్సును సాక్షిగా చూస్తుందో అది సత్య ఆత్మ దాంట్లో ఏ కోరికలు ఏవే ఉండవు దానికి వైరాగ్యం అత్యంత సహజంగా ఉంది మీరు కొత్తగా తీసుకున్నారు కాబట్టి మీరు వైరాగ్యాన్ని ఈ విధంగా దివిధ్యాసనాదుల ద్వారా మీరు సంపాదించవచ్చు మీలో ఉంది దాన్ని మీరు స్వంతం చేసుకున్న వాళ్ళే వైరాగ్యాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలంటే చంద్ర మహోత్పాదుల యొక్క కౌపీన పంచకమును చక్కగా చదువుకుంటారు బజగోవింద శ్లోకాలు ఉన్న కౌపీన పంచకం కూడా ఉన్నది కాబట్టి కౌపీనం అంతా కనుభాగ్యం అంత అంటే అసలు రమణ మహర్షి కోసం చెప్పారా ఈ మాట అన్నట్టుగా అనిపిస్తుంది ఒక రమణ మహర్షి ఒక మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా అంత సింపుల్ గా ఉంటారు బాహ్యంగా సింపుల్ గా ఉంటే సరిపడదు లోపల కూడా చాలా సింపుల్ గా ఉంటారు బాహ్యంగా సింపుల్ గా ఉండి లోపల ఫ్రాక్ అయితే థింకింగ్ మనం చెప్పేది చూడండి అది పెట్టుకుంటుంటే పనికిరాగ్యం ఇక బోధ వైరాగ్యము బోధ బోధ అనగానేమి బోధ అంటే జ్ఞానము అంటారు జ్ఞానము అనగానేమి ఇప్పుడు మీరు ఆలోచించండి జ్ఞానంలో రెండు లెవెల్స్ ఉంటాయి ఇదో ఇదో చిత్రమైన టాపిక్ ఈ టాపిక్ ఏదైనా వేదాంత సభలలో చెప్పాలని నేను అనుకుంటా కానీ వాళ్ళు వినరని నేను మాట్లాడకూడదు వినేవాడికి చెప్పాలి కానీ వినదగని ఎవరు చెప్పినా దృష్టి ఉన్నవాడికి చెప్పాలి కాని వాళ్ళు వినే ఉండదు నేను మనం వేదాంత సభలో మాట్లాడినా ఆత్మసాక్షాత్కార హేతు జ్ఞాన సంక్షయమా జిజ్ఞాసంచు అంటే నాకు ఈ సంక్షేయము అనే పదం అంటే ఎందుకంటే తెలుగులో సంఖ్య అక్కడి నుంచే తెలుగులో సంఖ్య అనే మాట అది సంస్కృతంలో ఉండే సంక్షయనము నుంచి వచ్చింది సంచయము సంక్షేయము సంక్షయనము సంక్షేయము జనరల్ గా సమ్ పెట్టినప్పుడు సంచయము అంటారు సమ్ పెట్టకపోతే చేయనాము అని అనా సో సంచు సంచి అంటే ఏమిటి ఏవో ఐదారు వస్తువులు వేసుకునే దాన్ని సంచి అంటారు సంచయం అంటే కూడా అంతే అంటే జ్ఞానాన్ని పోగేసుకోవచ్చు జ్ఞానాన్ని ఎక్కడ పోగేస్తారు జ్ఞానాన్ని పోగేసే సంచి ఏమిటి బ్రెయిన్ దులో మీకు సంచం ఉండదు హృదయంలో సంచయం ఉండదు మస్తిష్కంలో సంచయం ఉంటుంది ఈ మౌలికమైన భేదాన్ని తెలుసుకోకపోతే ఏం ఎవరికి పుట్టిన బిడ్డరా మెత్తి మెత్తి ఎదుస్తోందని ఏం చేస్తాం వర్షం ఉంది ఉంటే మీరు పాండిత్యం అనేది అన్నారో అది సంచయమే జ్ఞాన సంక్షయం అది జిజ్ఞాసు కాదు జిజ్ఞాస ఎక్కడుంటుందండి ఇక్కడ ఉండదండి తెలుసుకోవాలిగా అనేది ఎక్కడ ఉంటుంది మీకు ఆ ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది జిజ్ఞాసీలింగ్ జ్ఞాన సంచయము ఈజ్ ఎక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది జిజ్ఞాసు బ్రహ్మ జిజ్ఞాస అదే వాడు జిజ్ఞాసు అంటే అర్థమేంటి వాడు ఇక్కడ వాడి హృదయంలో ఆ ప్రేమ గలదు తత్వానికి సో కాబట్టి జ్ఞాన సంక్షయము సాక్షాత్కార హేతువా ఆత్మ సాక్షాత్కారము ఒక హేతువా లేదా జిజ్ఞాస హేతువా తర్వాత ఇంకో రహస్యం చెప్తా ఇది మీరు గమనించడం కొంతమంది జ్ఞానం ఇంకే ఉంటుంది కొంతమంది బుద్ధుడు జ్ఞానం వాడికి కొంతమంది పంచకావ్యాలు చదివాడు అనేవాడు పంచకావ్యాలు చదివాడు అంటే అది ఈ మధ్యకాలంలో అది కూడా లేకుండా అయిపోయిందండి అసలు విభక్తి జ్ఞానం లేని వాడితో మనం ఏం వ్యవహరిస్తాం సో వాడికి గుప్పిడు జ్ఞానం పంచకావ్యాలు చదువుతాయి ఓ శాస్త్ర గ్రంథాలు వ్యాకరణం ఇది అది కూడా వదిలించాడంటే వాడికి ఇంత జ్ఞానం కాదండి వాడు చాలా గొప్ప పండితుడు అంటే ఇంత జ్ఞానం మొత్తానికి సంఖ్య చిన్నది పెద్దది అన్నట్టు తెలియదు అక్కడికి ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే ఎక్కువ ఈ సంచయము జ్ఞాన సంక్షయము గలవాడు ఆత్మస్వరూపమునకు తెలియటకు అర్హుడవునా అన్నది ఇది ఆలోచించగల విషయం నేను సమర్కరాత్మైత స్వభావాన్ని ఉద్దేశించి ఒక నోట్ నేను అనుకుంటాను కానీ వాళ్ళు పట్టించుకోరని చెప్పేసి ఒక స్ఫూర్తిస్తున్నారు మీరు అద్వైత శాస్త్రంలో ఉండే పుస్తకాలు చదివేసి న్యాయశాస్త్రం పుస్తకాలు తర్వాత మీమాంస ఈ పుస్తకాలు అన్ని ఒక్కొక్క శాస్త్రంలో డజన్ పుస్తకాలు చూప్రాల్లో ఐదు పన్నెండు అరవై పుస్తకాలు చదివేసి బుద్ధి ఎంత పెట్టుకుంటే మీకు ఆత్మజ్ఞానము కలుగుతుందా చూసుకోవాలి కదా ఎప్పుడే చూసుకోవాలి కదా ఇప్పుడు ఉన్నాడు నేను ఈ మొత్తం ఐదు శాస్త్రాలు ఐదు పన్నెండు అరవై పుస్తకాలు చదివేసి బుద్ధిలో పెట్టుకున్నాను నాకు ఆత్మజ్ఞానం కలిగి సంసార విము అయినదా చూసుకోవాలి కదా కాలేదు కదా అదే దాని ముఖం మీదే రాసి కదా అవలేదని రాసి కదా మనము ఏమి శాస్త్ర జ్ఞానము ఇప్పుడు అన్న వ్యతిరేక న్యాయం లేదు అన్న ఇప్పుడు ఈ వేస్తుంటే జ్వరం తగ్గింది ఇంకో ఇంకేదేదో ఏదో పసలు అన్నాడు ఇదన్నాడు అదన్నాడు అది వేసుకుంటే తగ్గలేదు మూడు తగ్గలేదు ఎందుకు జ్వరం వచ్చేది ఏదో జ్వరం జ్వరం వస్తే పచ్చాజీ తీసే రసం కాదు లేకపోతే దాన్ని ఏమో వేసి మూడు సార్లు మరిగించి ఫిల్టర్ చేసి అయిన గంట ఒకసారి తాగింది ఇవన్నీ అయ్యాయి తగ్గలేదు యాంటీబయాటిక్ డాక్టర్ రాశాడు తగ్గింది అన్యుల వ్యతిరేకం భావే యత్ భవతి ఎది అభావే ఎత్ నాభవతి అని అన్వయ వ్యతిరేకాలను బట్టి మీరు ఏం నిర్ధారణ చేస్తారు కనీసం అన్యుజ వ్యతిరేక న్యాయమైన ్ఞాన సంయ జ్ఞాన సంక్షయం సాక్షాత్కారీ అవ్వటం లేదు అని అట్లీస్ట్ వ్యతిరేకం మన ముందు కొట్టొచ్చినట్టు కనబడుతోంది కదా కాబట్టి జ్ఞాన సంక్షయం వల్ల పని ఏదో మిస్సింగ్ ఎలిమెంట్ ఏదో ఉంది ఇంకోటి ఏదో మిస్ అవుతోంది అని తెలుసుకోదా అక్కర్లేదా అలా తెలుసుకోకుండా మేము ఉన్న చోటే ఉండిపోతామంటే బట్టేంట్రెస్ థింగ్ కాబట్టి బోధ శబ్దానికి అర్థమయ్యేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చదివాము ఇంతకుముందు ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానముంటో ఆయన వ్యాఖ్యానం చేసి ఉన్నారు బోధ శబ్దానికి అర్థము జ్ఞాన సంక్షేయము కాదు నెంబర్ వన్ దీనికి చిన్న రహస్యం ఉంది ఇంట్లో ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం ఉన్నా ఇంత జ్ఞానం ఉన్నా ఇంత ఉన్నా ఇంతున్నా ఇంత జ్ఞానమే ఉందనుకోండి మీకు తెలుసున్నది ఎక్కువ తెలియనిది ఎక్కువయా తెలియనిదే ఎక్కువ ఇంత జ్ఞానం ఉన్నవాడికి కూడా చతుాస్త్ర వివాంసు కూడా తెలియనిది ఎక్కువ తెలుసున్నది తక్కువ ఈ స్థితిలో మీరు మీరు దేనికి మిమ్మల్ని జత పెట్టుకోవాలి తెలిసిన దానికి జత పెట్టుకుని నేను పండితుడను అని అనుకోవాలా తెలియని దానితో జత కూడి నాకు తెలియలేదు నేను తెలుసుకోవాలి అని అనుకోవాలా ఎలా అనుకోవాలి న్యాయం ఏమిటి మీరు జ్ఞానంతో మమేకం అవకూడదు జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఏదో ఉంటుంది దాంతో మమేకం అవకూడదు ఇప్పుడు ఇక్కడ ఈ నిరలో ఏవో కొన్ని వ్యాకరణ సూత్రాలు కూర్చుని ఉన్నాయి ఓకే ఉన్నాయి లేదని నేనంత ఉన్నాయి న్యాయంగానే ఉన్నాయి సరిగానే ఉన్నాయి ఉన్నదేమో ఉన్నాయి ఇప్పుడు నేను వ్యాకరణ పండితుడను అని మీ ముందు నేను ప్రకటించుకుని దానికి కీర్తి ప్రతిష్టలను ధనాదులను సంపాదించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు నేను దేంతో ఒక జ్ఞాన జ్ఞాన సంక్షేయంతో మమేకమయ్యాను తెలుసున్న దాంతో మమేకమైంది మరి తెలియని దాన్ని ఎవరికి ఇస్తాము దాన్ని పూర్తిగా విస్మరించి కేవలము తెలుసున్న కొద్దిపాటి దానితో మమేకమగుతారా అది మంచిగా పరిస్థితి అది భీవునికి మంచి లక్షణమైనది కాబట్టి నేనేం చేయాలి వ్యాకరణం ఉంటే ఉందా మనకి ఆ తత్వము తెలియలేదు దాంతో మమేకం ఎప్పుడైతే తత్వము తెలియలేదు అని మమేకమవుతారో అప్పుడు మీరేమవుతారో తెలుసిన మీరు పండితుడు ఎవరు ఇది జిజ్ఞాసు జిజ్ఞాసు విజయతనే ఉండకపోనిషత్తులో అంగిరస్సు అనే మహావిజ్వాంసుడు అంగిరస్సు అయిన పేరు అంగిరాహ ఆయన నాలుగు వేదములను వేదాంగములతో సహా అధ్యయనం చేసిన మహావిశ్వాంసుడు ఆయన ప్రజాపతి వద్దకు వెళ్లి దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లే అగును చెప్పవలసింది అని అడుగుతాడు ఏదో విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతంభవతి ఇప్పుడు ఆ ప్రశ్న అడిగిన వాడు ఎవడో తెలిసినా మహావిద్వాంతుడు అంటే జ్ఞాన సంచయం చేసి చేసి చేసి చేసి అడిగేది ఈ ప్రశ్న అలాగే చామ్రోజంలో కూడా పన్నెండు సంవత్సరాల గురుకుల వాసం చేసి మహా విద్వాంసుడుగా తిరిగి వచ్చి తండ్రి వాడిని అడిగాడు తండ్రి కేన విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతం పోవతే అది నీకు అంటే వాడు యొక్క సంచయం చేయటం ఎందుకునే కానీ ఇలాంటిది ఒకటి ఇందులో కూడా నాకు ఐడియా లేదు ఈ ప్రశ్నను బట్టి మీకేం తెలుస్తుంది సంచయము పండితుణ్ణి తయారు చేస్తుంది తెలియని దానితో మమేకమైన వాడు జిజ్ఞాసు అవుతారు ఇప్పుడు ఆత్మసాక్షాత్కారానికి హేతు సంక్షయమా జిజ్ఞా ఇది అధశాను అధయోగానుశాసనం వంటిది కాదు ఇది అసాతో బ్రహ్మ జిజ్ఞాస కాబట్టి జిజ్ఞాసుకి ఆత్మతత్వం తెలుస్తుంది తప్ప ఆత్మతత్వం తెలిసే అవకాశము లేదు అయితే దీంట్లో ఇంకొక ఇప్పుడు చెప్పింది సమగ్రం కాలేదు దీంట్లో ఇంకో రెండు అంశాలున్నాయి జ్ఞాన సంచయము ఆవశ్యకం దాన్ని నేను త్రోసిపుచ్చానని మీరు మీరు నిశ్చయించవచ్చు త్రోసిపుచ్చితే అది మళ్ళీ పొరపాటు అవుతుంది జ్ఞాన సంచయము ఆవశ్యకం ఇప్పుడు సంస్కృతం భాష తెలియాలంటే జ్ఞాన సంజయం ఉండాలా అక్కర్లేదా భాష ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస అనే పదం గురించి తెలియాలి అంటే బ్రహ్మణో జిజ్ఞాస తెలియాలంటే జ్ఞాన సంజయం లేదు జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్చా అది జ్ఞాన సంజయాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు మీరు వాసై తర్వాత ఇంటికి వెళ్లాలంటే మీకు జ్ఞానం ఉండాలా అక్కర్లేదా మీ ఇల్లు ఎక్కడా అదంతా తెలిసి ఉండాలా నడపడానికి జ్ఞానం ఉండాలా విమానాలు నడిపి వాళ్ళు ఉంటారు పైలట్లు వాడి దగ్గర విమాన పైలట్ దగ్గర ఇంతలావు పుస్తకం ఉంటుంది మాన్యువల్ అని గబగబా పేజీలు పండుకోడానికి వేరు వేరు మార్కులు ఇచ్చి ఇంతలావు పుస్తకం ఉంటుంది వాడికి సడన్ గా బయట బాగా పెద్ద వర్షం పడితే బయట ప్రెషర్ బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎలాగ దీని నుంచి ఎలా బయటపడాలని డౌట్ వస్తే గమ్మును మాన్యువల్ తీసుకుంటారు వాడు చదువుకున్న మనం మాన్యువల్ తీస్తే మనకేమీ తెలుసు వాడికి తెలుస్తుంది కొన్ని హైలైట్ చేసుకున్న పాయింట్స్ కూడా ఉంటాయి అది మాన్యువల్ తీసుకుంటూ ఉంటాం పైలట్స్ అయితే యాక్చువల్ లైవ్ సిచ్యువేషన్ లో మాన్యువల్ వెరిఫై చేసుకుంటూ ఉంటాం ఇద్దరు ఉంటారు అందుకోసం ఇద్దరు ఈ వెరిఫికేషన్ ఎరా ఏంటి పెద్ద వర్షం కురుస్తోంది మెరుపులోవి మెరుస్తున్నాయి దీని ఆల్టిట్యూడ్ ఎంత ప్రెషర్ ఎంత అవుట్ సైడ్ ప్రెషర్ ఉంటుంది ఇన్సైడ్ ప్రెషర్ ఎంత ఉంది ఒకసారి చెక్ చే అంటే వాడు చెక్ చేస్తారు ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి అని ముందుకు వెళుతూ ఉంటాయి కాబట్టి జ్ఞాన సంక్షయము విమానం నడపాలంటే ఏం కావాలి జ్ఞాన సంక్షయం ఉండాలి ఇప్పుడు నేను పాఠం చెప్పాలంటే భాష జ్ఞాన సంక్షయమేగా కాబట్టి జ్ఞాన సంక్షయము తత్వ విధానం లేదు త్రోచ కూర్చున్నారని మీరు అనవద్దు జ్ఞాన సంక్షయం లేని జీవితం లేదు ఉద్యోగం మీరు జ్ఞాన సంచయాన్ని వచ్చిస్తారు జిజ్ఞాన్ని బట్టి మరో మీకు పిల్లలిచ్చి ఆయన జ్ఞాన సంజయాన్ని పట్టిస్తాడు కానీ మీ జిజ్ఞాను బట్టి పిల్లలు ఎవరు కాబట్టి జ్ఞాన సంచు లేనిదే జీవితము లేదు కానీ ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞాన సంచయము సహకారం పనికి రాదు మాట ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే జాగరూకులై సలై ఉండకపోతే ఈ జ్ఞాన సంచయము ఆత్మ సాక్షాత్కారానికి ఆటంకము కాగలదు సంసారంలో జీవనం గడపడానికి జ్ఞాన సంచయము ఎంత ఆవశ్యకమో ఏదైనా ఒక తత్వాన్ని తెలియటకు జ్ఞాన సంచయము అంత అడ్డుపడుతుంది ఇప్పుడు మీరు నడిచి వెళ్తూ ఉంటారు మామూలుగా రోజు నడిచి ఏకాంతంలో నడిచి వెళ్తూ ఉంటారు ఎదురుగా సడన్ గా ఇంద్ర సమస్య కనపడదు ఆ అంతరిక్షంలో అంటే మేఘాలయ పడుతుంటాయి దూరంలో ఇంద్ర సమస్య దాన్ని చూసి మీరు ఆశ్చర్యముతో సంభ్రమముతో ఆనందముతో మీ హృదయము నిండిపోతుంది దాన్ని చూసిన వెంటనే ఒక మెడిటేటివ్ స్టేజ్ మీరు వెళ్ళిపోతారు అది అలా వెళ్లగలగడము జ్ఞాన సంజయాన్ని తెచ్చిందనస్సుకు సంబంధించిన సమాచారం అంతా మీరు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ఇంద్ర సమస్సును చూసిన వెంటనే ఆ మిజిస్ట్రేటివ్ స్టేట్ కు మీరు చేరుకోలేకుండా ఈ సమాచారం అడ్డుపడే అవకాశము కాబట్టి జ్ఞాన సంక్షయము కట్టి పడింది కట్టి కోస్తుంది కట్టి అవసరమా కదా ఇప్పుడు యాప్లు తినాలంటే కత్తి అవసరమా కాదా కత్తి అవసరం కానీ కత్తి హత్యలను చేయడానికి కూడా మనకు వస్తుంది కత్తి ఎప్పుడు మీకు ఇంకో రహస్యం కత్తి మొక్కలు చేయడానికి మనకు తప్ప కలపడానికి మనకి కాదు మొక్కలు చేయడం సందర్భంలో కత్తి యొక్క విలువ ఇస్తా అంత కాదు ముక్కలు చేయడం అవసరమైనప్పుడు కలపడం కత్తి పక్కన పెట్టాల్సి ఉంటుంది ఆత్మ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ కాదు ఆత్మజ్ఞానం అంటే ఇదం సర్వం అయ్యి ఆత్మ ఈ సర్వము ఆత్మస్ నాకంటే ఇతరము ఏదీ లేనే లేదు అని మీరు దర్శించాలి దానికి ఈ ముక్కలు ముక్కలు చేసే అభ్యాసము కలిగిన జ్ఞాన సంక్షేయము ఆటంకమవుతుంది కాబట్టి బోధ అంటే ఓపెన్ మైండ్ ఉండాలి జ్ఞాన సంజయము అర్థులవకూడదు జ్ఞాన సంజయంతో మమేకమై ఉండరాదు జ్ఞాన సంజయంతో మమేకమయ్యేదంటే వాడు అహంకారం అయిపోతాడు పండిత అహంకారంలో పడిపోతాడు పండితం మన్యుడనే పండితం మనుడనే అర్థం వేయాలనుకోండి పండిత అహంకారంలో పడిపోతాడు జ్ఞాన సంజయాన్ని అవసరమైనప్పుడు బయట తీసి వాడటము అవసరం తీరిన వెంటనే పక్కన పెట్టి ఇది విరక్తుడు మాత్రమే చేయగలుగుతాడు సంసారం చేయలేదు సంసార ఆ జ్ఞాన సంక్షయాన్ని ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడు ఇతరుల కంటే ఎక్కువ ఇతరులతో పోటీ పడతాడు స్పర్ధను అసూయను కలిగి ఉంటాడు దాన్ని ఉపయోగించి తాను ముందుకు సంసారంలో ముందుకు వెళ్ళిపోతున్నానని భ్రమ పడుకోగలుగుంటాడు శక్తి శక్తి చేతబన వాడు వలె ఒక యోద్ధ యోద్ధ ఉంటాడు జ్ఞాన సంచయమును ఆశ్రయంగా సంసారంలో ఉండేవాడు జ్ఞానసంచయమును సద్వినియోగం చేసుకుంటూ అవసరమైనప్పుడు దాన్ని పక్కన పెట్టి విజ్ఞాసను పైకి తీసుకురాగలిగిన వాడు మాత్రమే తన స్వరూపాన్ని తెలుసుకుంటూ అర్హుడవుతాడు కాబట్టి బోధ అంటే ఓపెన్ మైండ్ విచార సహిష్ణు శీలము వేణులైనా పరిశీలించి పరిశీలించేటువంటి స్వభావము దానికి సంసిద్ధత పరిశీలించడానికి సంసిద్ధత ఉండాలి పరిశీలించడానికి సంసిద్ధత లేకపోతే అది అది వేస్తుంది సంసిద్ధుడై ఉండాలి తర్వాత జిజ్ఞాసు అయి ఉండాలి జిజ్ఞాసుకి లక్షణం ఎలా చెప్పారంటే అయినో నాకు తెలుసు అనే అనే వాసన ఉండకూడదు నాకు తెలుసు అనే వాసన ఉండకూడదు నాకు తెలుసు అనే ఆ వాసన లేని వాడి చాలా ఆకాశ నువ్వలే చాలా ఫ్రీగా ఉంటుంది నాకు తెలుసు అన్న వాడి చేతన మబ్బులు పట్టిన ఆకాశం లాగా ఉంటుంది లేదంటే నాకు తెలుసు అనేది లేని చేతన కాన్షియస్నెస్ విలీల ఆకాశం ప్రకాశిస్తూ విశాలంగా ఉంటుంది ఆ ఆకాశము విశాలంగా ఉంటుంది ఆకాశము అలా మీద పడిపోతున్నట్లు కాబట్టి అటువంటి నాకు తెలుసు అనే అనే వాసన లేని చేతన ఎవరికి ఉన్నదో వాణి ఎందు మాత్రమే జిజ్ఞాస ఉద్బుద్ధమవుతుంది వారు సంపాదించిన జ్ఞాన సంక్షయము సమయానికి తగిన సపోర్ట్ ఇస్తుండదు అవసరమైన సందర్భంలో సపోర్ట్ ఇస్తుండేది కాబట్టి దానికి అటువంటి జిజ్ఞాసకు అంటే జ్ఞాన సంక్షయం అడ్డుపడకుండా ఉండే జిజ్ఞాసకు బోధ అని పేరు అది వీడియందు ఉండాలి అటువంటి ఓపెన్ మైండ్ విచార సహిష్ణ శీలము ఇవన్నీ విడికి ఉండాలి వైరాగ్య బోధ కాబట్టి తర్వాత మీకు ఇంకొకటి కూడా చెప్పాల్సి ఉంటుంది భయ స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే జిజ్ఞాస ఉండదు భయపడే వాడికి జిజ్ఞాస ఉండదు ఎందుకంటే భయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అండి అంధవిశ్వాసాల నుంచి సూపర్ స్పెషల్స్ నుంచి భయం కొడుతుంది భయము మనిషి యొక్క విచారశీలమును అది ప్రగలమచ్చేస్తుంది మీద వాడు భయపడితోటే బతికేస్తాడు విచారించడు విచారం చేసేమనుకోండి విచారం చేస్తే ఏమో ఏమవుతుందో అని భయపడతాడు ఒక ఆయన పుట్టినరోజు చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది కదా అని అడిగాడు అంటే నేనున్నాను ఏం చేస్తావు అదే పుట్టినరోజు సరి చేసుకోవాలి శాస్త్రం ఏ శాస్త్రం చెప్తోంది కేవీ గోపాలని కంపెనీ తిరుమల శక్తి గారి రాజమండ్రి వంద వాళ్ళు ప్రతినిధులు శాస్త్రం ఏదో చెప్తాను ఏ శాస్త్రం చెప్తోంది ఏదో శాస్త్రం చెప్తోంది సరే ఏం చేస్తావు పుట్టినరోజు నువ్వు ఏం చేస్తావో చెప్పే తెల్లవారు సములు రోజులు లేవచ్చు నేను రోజు లేస్తాను పుట్టినరోజు రోజు నాలుగు రోజులు ఎయిట్ పుట్టింది ఇంకో అరగంట పడుకుంటే బాగుందని అనిపిస్తుంది కూడా నిద్ర పట్టక రోజు అభివృద్ధి రోజు చేయొచ్చు దీనికోసం పుట్టినరోజు నాడు కలవాల పుట్టినరోజు తలకి నూనె పెట్టుకుంటా తలకి నూనె పెట్టుకుంటావా అదే శరం కరవచ్చు శరం పెట్టి పెట్టుకుని చేయి శీతకాలంలో కొంత నూనెని మర్దనా చేసుకుని స్నానం చేస్తే అది మంచిది ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నారాయణ తైలం మర్దనా చేస్తుంది స్నానం చేసాక మర్దనా చేస్తే అది ఇంత జిడ్డుగా ఏడుస్తుంది అందులో నిద్రలేవగానే ముందు మోకాళ్ళకే మర్దనా చేసేసి అలా తెగెట్టేస్తే అది అరగంట ముప్పో గంట గంట తర్వాత స్నానం చేసినప్పుడు పోతుంది దీనికోసం కుటుంబే అవ్వాలండి అవ్వాలా అభ్యంగన స్నానం ఇప్పుడు నువ్వు ఇలాంటి చిచ్చిపిచ్చి వేషాలు వెళ్ళావు అభ్యంగన స్నానం ఇవన్నీ ఏమో సం కల్చరల్ థింగ్స్ ఇవన్నీ శుణిపిండి సున్నిపిండి ఎప్పుడు సరైన సబ్బు లేనప్పుడు సున్నిపిండి మంచి మంచి సబ్బులు వచ్చిన తర్వాత ఇంకా సున్ని పిండి ఏమిటి సో సరైన సున్ని పిండి నుంచే సబ్బు పుట్టింది దాన్నించే ఉట్టింది కదా సబ్బు పిండి పిండి ఉడిగా పిండి పిండి కింద రాలిపోతా ఉంటుంది రాలిపోకుండా దాన్ని ఒక సాలిడ్ బార్ కింద తీసుకుని అవసరమైన మేరకు యూ డూ దాట్ దీనికోసం పుట్టినరోజు ఏం పెద్దలకు దండం పెట్టి ఆశీర్వదనం తీసుకుంటాను డూఇట్ టు ఎవ్రీడే ఎవ్రీడే యూ ఇట్ తర్వాత పుట్టినరోజు నాడు పెద్దలకు దండం పెడతానంటున్నావు ఏమిటి దీనిపై ఏదో మతల బేదో ఉంది ఇక్కడ అంటే మిగతాప్పుడు వాళ్ళ ముఖం చూడమన్నమాట వాళ్ళ ఆశీర్వదనం తీసుకుంటానంటున్నావు అంటే వాళ్ళకి సేవ చేస్తున్నావా లేదా పూజ పుట్టినరోజు నాడు ఆశీర్వదనం తీసుకోవడం కోసం పరిమితం చేసేసారా సేవ ఎవరైనా సేవ చేస్తున్నావా పుట్టినరోజు నాడు ఆశీర్వేదనం అక్కర్లేదు పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఒకప్పు కాఫీ కావాలంటే తయారు చేసి ఇష్టం కావాలి నువ్వు పుట్టినరోజు నాడు అభ్యంతర స్నానం చేసి ఆశీర్వదనం తీసుకుంటే వాళ్ళకి వాళ్ళకేం ఒంటే అసందర్భం మాటలు చెప్పగలి పుట్టినరోజు నువ్వు పుట్టేవా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా నువ్వెవరు నువ్వు పుట్టేవా లేదా పుట్టుక దేనికి నీకా ఇంకొక దానిక నువ్వు కాదు దానిక ఈ చేయి అంతేగా నువ్వు నా దగ్గర వచ్చి పుట్టినరోజు గురించి మాట్లాడట్టు కాబట్టి వెన్ను పావు మీద రాసుకోవాలి ఆయన ఒక్కగనగా అందరితో సరిపెట్టే రాకుండా పిచ్చి ముందుకెళ్ళి తలకి లోకా సంసారాలు ఇలాగే ఉంటారు వీరికి జ్ఞానం అని పేరు ఇదో జ్ఞానం కాబట్టి అది బోధ కనుక పెద్దల దగ్గర ఆశీర్వదిన నేను కూడా తెలుసు అండి వీడి మనస్సు కోరికలుంటాయి భయాలుంటాయి అందుకోసం పెద్దలు ఆశీర్వదిన పుట్టినరోజు నాడు లేదా కూడా అక్కర్లా ఇద్దరికి సేవ్ మీరు స్వామిజీ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారా స్వామీజీ ఒక్కటో భోజనం పెడతారా మీరు ఏం చేస్తారా నన్ను నాకు ఫోన్ చేసి స్వామీజీ మీ దర్శనానికి వస్తున్నానంటే రావద్దని చెప్తాను స్వామీజీ ఒక పుస్తకం కావాల వస్తుంది పరిగెత్తుకుండా చెప్తా పరిగెత్తుకుండా వెయిట్ చేస్తూ ఉంటాను మీకు ఇచ్చిన తర్వాత నేను బయటకు వెళతాను వచ్చేసేయండి ఇమీడియట్లీ దర్శనం దర్శనానికి రావడం ఎందుకంటే అలా అంటున్నారండి మీరున్న బీలో తెలుపులు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసేయండి నేనే విగ్రహం ఏమన్నానా అంతేకాశ నువ్వు ఇలాంటి వేషాలు కోరికలు భయముల నుంచి కుట్టిన వేషాలండి కాబట్టి కోరికలు కోరికలను బట్టి భయాలు కుట్ట భయాలను పెట్టుకున్నట్లయితే మీ జిజ్ఞాస బాగా కలుషితం అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇంకా మూడవది ఉపతమహ్ ఉపతమహ అన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి ముఖ్యంగా మనం జీవితంలో పెద్ద వయసులో వస్తాము పెద్ద వయసులో వచ్చి ఎవరు మీరు ఆలోచించండి మీరు చిన్న పిల్లవాడుగా చిన్న పిల్లవాడు కానీ మీరు హై స్కూల్ డేస్ అనుకోండి అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక్కసారి తీసుకోండి హై స్కూల్ డేస్ లో మీ భవిష్యత్తు ఏమిటో మీకు తెలియదు హే భవిష్యత్తులో మీరు మంచి యోగ్యమైన భర్తకు వెళ్ళాడు అమ్మాయి అయితే యోగ్యమైన భర్త దొరుకుతాడో లేకపోతే ఒక మూర్ఖుడు దొరుకుతాడో ఆ తెలియదు అసలు ఏమీ తెలియదు కదా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏదో తల్లిదండ్రులు ఏదో భోజనాలు పెడుతున్నారు చేస్తూ ఎంతో పరుగులు ఎత్తుతో హై స్కూల్లో పాఠాలని చదువుకుంటూ గెలుచుకుంటూ బతికేస్తారు భవిష్యత్తు గురించి అసలు ఏమీ ఐడియా ఉండదు హై స్కూల్లో చదువుకుంటున్న ఏ ఉద్యోగం వస్తుంది నా బతు తెల్లబడుతుంది వాడికి ఏమీ తెలియదు భవిష్యత్తు సుతరాము సందేహాస్పదమే అన్సర్టే అనిశ్చితంగా ఉంటుంది అయినా మనం ఒక రకమైన ఉల్లాసంతో జీవించేవాళ్ళు జంతువులు వేసుకుంటూ భయం అంటే ఏమిటో తెలియకుండగా ఒక రకమైన సహజమైన ఉల్లాసం ఉల్లాసం ఎప్పుడూ ఉల్లాసమే ఉండేది ఎప్పుడైనా మేస్టార్ మొట్టిగా వేసినప్పుడు ఇంజనీర్ పెద్దలు తిట్టినప్పుడు ఏదో తత్కాలం నుండి కొంత దుఃఖం అనిపించినా ఆ దుఃఖం కూడా అది హృదయ తగ్గనంగా ఉండేది కాదు అంటే లోతుల్లోకి వెళ్ళేది కాదా దుఃఖం ఉండేది స్కిన్ డీప్ ఇంకే పైపే నాయో దిక్కేళ్ళకొని తిట్టే తిట్టేగానే ఏడు ఎడిచేటమును ఎంత దెబ్బ కొట్టేటరా వీడు అని అనుకోవడము మళ్ళీ లేచెట్టడం మళ్ళీ రీసెస్ అలాగే వెళ్ళగానే మళ్ళీ ఆటల్లో పడిపోవడం ఎంత ఉల్లాసంగా ఉంది వాళ్ళం ఆ జాయ్ ఆ ఆ ఉత్సాహము అవన్నీ కూడా నీరు గారిపోయి ఇప్పుడు ఎలా తయారయ్యాము ఇప్పుడు అంత బరువు మొట్టి మీద భవిష్యత్తు ఏమిటో అర్థం రావు కదా ఇప్పుడు అప్పుడు ఏమీ లేవు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఏమిటంటా ఇది పరిస్థితి దీనికి హేతు ఏమిటి అంటే శరీరంలో కొంత ప్రాణశక్తి తగ్గడం అది పక్కన పెట్టండి ఆ ఫ్యాక్టర్ అలాంటి ప్రాణశక్తి అప్పుడు గంతులు వేసి వారు ఇప్పుడు ఉల్లాసంగా ఉండొచ్చు కదా అసలు ఉల్లాసమే నీరు గారిపోయింది కారణం ఏమై ఉంటుంది సో ఆ వయస్సులో ఆనందానికి ఏ కారణములు లేకున్నా ఆనందంగా ఉండేవాళ్ళ ఇప్పుడు ఆనందంగా ఉండడానికి ఎన్ని హేతువులు ఉన్నాయో వాటన్నిటినీ సంపాదించి కూడా నిరుత్సాహంతో ఉండిపోతున్నామే డబ్బులు సంపాదించాము పొగాళ్ళు అనుభవించాము ఇల్లు కట్టినాము ఆ ఇంట్లో ఏసీలు కట్టుకుని చక్కగా విశ్రాంతిగా కూర్చున్నాము హంసత్వలికాల్పాలను తయారు చేసుకున్నాము టీవీలు పెట్టుకున్నాము ఒకప్పుడు రాజా మహారాజా ఊహకు అందని భోగములను ఈనాడు మంచి తరగతి మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు కారు కొను పెట్టుకున్నాము ఆ కారులో ఈసోటో తిరుగుతున్నాము ఇవన్నీ ఉన్నాయి మనకి కానీ ఆ చిన్న వయస్సులో ఇవేమీ లేనప్పుడు భవిష్యత్తు జీవితం అంటే ఏమిటో తెలియనప్పుడు ఉన్న ఉల్లాసము వీరు గాలిపోయింది కారణానికి ఏమిటి కారణమేమిటి చిన్న వయస్సులో వాళ్ళకేవో సమస్యలు ఉండేవి ఉదాహరణకి మాకు చిన్న వయస్సులో ఆ బెంగ ఉండేది మార్కు సద్యవస్థ రావో అలా బెంగ ఉండేది నాకు ఇప్పటికీ గుర్తు మ్యాథమెటిక్స్ పేపర్ ఐడోఫార్మోసీ టైంలో మ్యాథమెటిక్స్ పేపర్ లో ఏదో ట్రయాంగిల్ కి సంబంధించిన సిద్ధాంతం ట్రయాంగిల్ కి సంబంధించిన సూత్రము దాని సిద్ధాంతము అది ఆ ట్రయాంగిల్ నేను అలా చేశాను ఇలా స్ట్రేట్ లైన్ చూసి ఇలా చూసి హైకోర్టును చూసి ఇలా వంకర వంకరగా వచ్చాయి మెట్సా అడిగారు అంతా బాగానే రిజట ట్రయా వంకర వంకరగా వేసాద్గా వినేది ఏమిటని అడిగారు అంటే చెయ్యముందండి ఇది కూడా చేయమని కూడా బాగానే రాశావు పది మార్పు పది మార్పు వచ్చే అంటే నేను సిద్ధాంతం సరిగ్గా రాయగలను రాయలేనో అనే బెంగ కలిగి ఒక్క క్షణం చేయ వణికింది ఆ టైమ్ లో గీసిన హైకోర్టు మీ సంచారం అలా ఒంటరిగా వస్తుంది తెలివిదారులు ఆయన బొమ్మ సరిగ్గా ఇలా ఒంటరిగా గీయకూడదు వెళ్ళదు అని ఆయన కోసం గడిని పంపించేసారు అంటే అనమాట అప్పుడుండే సమస్యలు అప్పుడు ఉన్నాయి పరీక్ష సరిచారో రాయలేమో దేవుళ్ళకి దండాలు పెట్టుకునే వాళ్ళు మార్కులు వస్తాయో రాదు డెబ్బై మార్కులు రాలేమో సీట్ వస్తుందో రాదు ఏవో గంగలం ఏవో సమస్యలు పుస్తకాలు సరిచారేదని ఏవో సమస్యలు ఉండేవి అయినా హ్యాపీగా ఉండేవాళ్ళు సమస్యలు లేవా అప్పుడూ ఉన్నాయి అయినా హ్యాపీగా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడుండే సమస్యలు ఇప్పుడున్నాయి కానీ ఉల్లాసంగా ఉండలేకపోతున్నాము అప్పుడు ఒక ఉల్లాసం అత్యంత సహజంగా ఉండేది ఇప్పుడు ఆ సహజత్వము తొలగిపోయేది తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పుడు జీవితాన్ని ఎలా ఉన్న జీవితాన్ని ఆ స్వీకరించి ముందుకు వెళ్లే లక్షణం ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులు మధ్య తరహి వాళ్ళు అనుకోండి నా తల్లిదండ్రులు మధ్యతరహిత వాళ్ళుగా ఉండడానికి లేదు ధనవంతులు అవి ఉండాలి అని మనం ఎక్కడైనా అనుకున్నామా తల్లిదండ్రులు బేదవాళ్ళు అనుకోండి నా తల్లిదండ్రులు బేదవాళ్ళు అవ్వకూడదు ధనవంతులు అవ్వాలి అని అనుకున్నాను అనుకో అలా బతికి వాళ్ళ ఎలా ఉంటే అలా బ్రతికేవాళ్ళం ఇది తక్కువ అది లోటు అని ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ ధనవంతులు వాళ్ళు ఉండేవారు వాళ్ళ సుఖాలు అనుభవించేవారు వాళ్ళని తీసేసేవారు వాళ్ళ పుణ్యం బాగుంది అనుకున్నాం తప్ప మనకి లేకపోయిందే మనకు కూడా వింటే బాగుండే అని ఎప్పుడు అనుకోలేదు ఒక రకమైన చిత్రమైన ఉల్లాసంతో ఆ వేస్సు ఇప్పుడు మనకున్నీ భోగాలే వాళ్ళకి మనకున్న సంపత్ తక్కువేమీ కాదు పిల్లలు మనవాళ్ళు కొడుకులు వీళ్ళందరూ కూడా బయట వచ్చారు అన్ని ఉండి కూడా మనం ఉల్లాసంగా ఉండలేకపోతున్నాము కారణం ఏది దీన్ని ఉపరమము అనే టాపిక్ ఇది దీని మీద మేము ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తా ఓకే ఒకసారి శ్లోకం ఉందాము సో వైరాగ్య పో సహాస్ పరస్పరం రాజేణ సహ వన్యుచి